దాన్ని అవిద్య అంటారు మనం వేదాంతలు దేనిని అవిద్య అన్నారో భగవాన్ బుద్ధుడు దానిని దుఃఖం అన్నాడు అవిద్యవే దుఃఖం అన్నాడు ఆయన ఆయన అభిప్రాయం అది ఆయన అన్నాడు అవిద్య అనే కానీ ఆయనకి దుఃఖం అని పేరు పెట్టాడు అవిద్యవే దుఃఖం అన్నాడు అంటే కొంతమంది అన్నారు సర్వం దుఃఖం అన్నాడు ఆయన అది ఆయన నాలుగు సత్యములను ప్రవచించినాడు ఫోర్ నోబుల్ ట్రూత్స్ దాంట్లో మొదటిదేమిటి సర్వం దుఃఖం ఈ సంసారమంతా ఇవి కూడా దుఃఖమే అంటే చాలామంది అన్నారు బుద్ధి బుద్ధిజం ఈ వేదాంతుల్ని కూడా అంటారు వేదాంతులు ఉన్నారే వీళ్ళు సర్వం దుఃఖం అంటూ ఉంటారు వీళ్ళు పెస్సిమిస్ట్ అన్నారు పెస్సిమిజం అన్నారు చూడండి ఆ లేబుల్ తప్పు లేదు ప్రెస్టిమిజం ఆప్టిమిజం అనే సందర్భం లేదు ఇది ఇది అలాంటి సందర్భం కాదు ప్రెస్టిమిజం ఆప్టిమిజం అంటే అది ఎలా ఉంటుందంటే అరే నువ్వు కష్టపడి చదివితే మార్పులు అని ఎవరైనా చెప్పారనుకోండి కష్టపడి చదువు అని చెప్పారనుకోండి ఏమో కష్టపడి చదివితే మాత్రం వస్తాయని నమ్మకం ఏమిటి అంటే పెసమిజం కష్టపడి చదివితే మార్పులు తప్పకుండా వస్తాయి నేను చదువుతాను అంటే ఆప్టివిజం ఇక్కడ అలాంటిది కాదు ఇది ఇక్కడ ఇక్కడ దుఃఖం అన్నది పెసమినిజము కాదు ఆప్టివిజము కాదు ఇక్కడ దుఃఖశబ్దానికి అర్థం ఏమిటంటే ఇప్పుడు మీకు కాలు జారి కింద దెబ్బ తగిలింది అనుకోండి నొప్పి కలిగి కలంబట్టి నీళ్ళు వచ్చాయనుకోండి రుక్కు వస్తాయి అది దుఃఖమా కదా దుఃఖమే ఏమండే మనం ప్రేమించే వ్యక్తి ఏదో హాని కలిగి మన మనస్సు కష్టాన్ని క్లేశం కలిగిందనుకోండి అది దుఃఖమా కదా దుఃఖమే సపోజ్ మనకి మంచిగా డబ్బు వచ్చిందనుకోండి మనం అనుకున్న డబ్బు మన చేతికి లక్ష రూపాయలు రావాల్సి ఉండే చేతికి వచ్చేసిందనుకోండి అది ఏమిటి సుఖమా దుఃఖమా సుఖము అలా అనుకోండి సుఖము కానీ మనకు వచ్చిన లక్ష రూపాయలు అవి మన దగ్గరే ఉండిపోతాయా లేకపోతే అవి క్రమంగా కరిగిపోయి ఒకరోజేపడి ఆ లక్ష రూపాయలు ఖర్చు అయ్యో లక్ష రూపాయలు పోయాయే వచ్చిన డబ్బంతా ఖర్చు అనే దుఃఖం మీరు కలుగుతున్నా కలగదా కలుగుతుంది అంటే అర్థం ఏమిటి తత్కాలమునందు సుఖముగా అనిపించిన అది పరిణామశీలము పరిణామాన్ని చెందే స్వభావము కలది కనుక అది పరిణామాన్ని చెంది దేని కింద పరిణమిస్తుంది దుఃఖంగా పరిణమిస్తుంది పరి పరిణమిస్తుంది కాబట్టి తత్కాల గునందు అది సుఖమే అయినప్పటికీ అంటే స్థూల దృష్టితో చూస్తే సుఖమే అయినా సూక్ష్మంగా చూసినట్లయితే అది దుఃఖమే ఇప్పుడు ఉన్నాడండి వీడు వీడికి ఎవడో పిల్లలు ఇచ్చా ఇస్తా ఉన్నారు వీడు పిల్లలు పెళ్లి చేసుకున్నాడు అయితే ఆమె వీడిని పెళ్ళాడింది ఈ పెళ్లి మీకు ఎలా అనిపిస్తుంది సుఖం అనిపిస్తుంది స్థూల దృష్టితో చూస్తే సుఖం సూక్ష్మ దృష్టితో చూస్తే ఏమిటది ఎందుకంటే మార్పులు వస్తూ ఉంటాయి శరీరాలు ఒక్కలా ఉండవు మనస్సులు ఒక్కలా ఉండవు మార్పులు వస్తూ ఉంటాయి తర్వాత సంతానము స్థూల దృష్టితో చూస్తే సుఖము సూక్ష్మ దృష్టితో చూస్తే ఏమిటది దుఃఖమే అంచేతన ఆయన ఏమన్నాడంటే పరిణామ దుఃఖమో ఉన్నాడు ఆయన దుఃఖమో అనలేదు మీరు వంకాయ కారం పెట్టి అలాగే నూనె బాగా వేసి మంచి మసాలాతో దట్టించే వంకాయ కారం పెట్టుకోర తెల్లగటి మళ్ళీ పుంగులు అంటే అన్నంతో కలుపుకుని కడుపు నుండా భోజనం చేసేసారనుకోండి సుఖమా దుఃఖమా దుఃఖమేది ఎందుకంటే తత్కాలంలో సుఖంగా ఉన్నా ఈ వంకాయ కారం పెట్టుకోర పరిణామాన్ని చెంది యాసిడ్ రిఫ్లెక్ట్స్ గట్టిగా వచ్చి ఎందుకుంటుంది దుఃఖమే కలుగుతుంది కాబట్టి పరిణామశీలమైన దాని ఎందు దుఃఖంగా పరిణమిస్తుంది అంచేతనే భగవాన్ బుద్ధు ఇది పెస్టిమిజమా ఆప్టిమిజమా ఇది ఇది కాదు అది కాదు ఇప్పుడు వంకాయ కూర గట్టిగా తింటే కడుపు మంటలు వస్తుంది అన్నది అదే ఇట్ ఈస్ నాట్ పెస్టిజం ఇట్ ఈజ్ నాట్ ఆప్టిమిజం ఇట్ ఈజ్ అ స్టేట్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్ కాబట్టి సంసారం దేన్నైతే సుఖం అనుకుంటారో ఆ సుఖమునందు పరిణామ దుఃఖము దాగి కాబట్టి ఇప్పుడు చెప్పండి సంసారము సుఖమా దుఃఖమా దుఃఖము సర్వం దుఃఖం పరిణామ దుఃఖము అని పేరు పెట్టాడు ఇది కాకుండా ఇంకోటి కూడా ఉంది సంస్కార దుఃఖము అని పేరు సంస్కార దుఃఖము ఒక ఆయనకి భోజనం చిన్న లడ్డూ లాంటి తిన్న అలవాటు చక్కగా మినపసులో చేసుకుని ఓ పెద్ద డబ్బాలో పెట్టుకుని ఆ డబ్బాలో ఏమో భోషాణంలో దాల్చుకుని అత్యాల పద్ధతి మధ్యాహ్నం బోయిల్ అయిన తర్వాత ఒక్క గంట కులుకు తీసి అప్పుడు వెళ్ళా భోషాణాలు పిల్లలు ఇంకెవరూ ముట్టుకోకూడదు ఆ భోషాణాన్ని పిల్లలకి అండదు వాళ్ళు లేపలేదు ఆ తలుపు ఈదే వెళ్ళి అలా తలుపు లేచి ఆ డబ్బాల ఉండ తీసుకుని తింటాడు ఆయన ఆయన కాదు అలవాటు ఏమండే ఇప్పుడు ఏమైందంటే ఆ ఆస్తులు కరిగిపోయాయి భోషాణాలు పోయాయి మినకూన్ ఉండలు తీసుకునేందుకు డబ్బు చాలా కావాలి మినపసున్న ఉండలు అంత తేలిక ఆయన కాదు అలాంటి పరిస్థితి లేదు లేదా ఆయనకి డయాబెటీస్ వచ్చింది ఇప్పుడు భోజనం అయిన వెంటనే ఆ పళ్ళు పళ్ళు నాలుకా అన్నీ కూడా మినపసున్ను కోసం ఎదురు చూస్తూ ఉంటాయి కానీ మినపసున్ను తినేటువంటి అవకాశం లేదు అప్పుడు ఆయనకి ఏం కలుగుతుంది దుఃఖం అభావం నుండి దుఃఖం కలిగింది ఇక్కడ అభావం ఈ భావం నుంచి దుఃఖం జాగ్రత్త ఏది లేకుండా దుఃఖం కలిగింది అభావం పుట్టదు అభావం పుట్టదు మినపు సున్న ఉండ అభావం నుండి దుఃఖం ఎలా పుట్టిందండి అభావం నుంచి దుఃఖం పుట్టింది కదా అంటే ఇక్కడ అభావం నుంచి దుఃఖం కాదండి సంస్కారం నుంచి దుఃఖం పుట్టింది ఆయనకి మినపు సున్ని ఉండదు తినడం సంస్కారం ఒకటి బలంగా ఏర్పడింది కనుక దాని కారణంగా దుఃఖం పుట్టింది దాన్ని సంస్కార దుఃఖము పరిణామ దుఃఖము సంస్కార దుఃఖము మామూలు స్థూల దుఃఖము ఈ మూడు కలిపితే సంసారి యొక్క జీవితంలో దుఃఖమే తప్ప సుఖమే ఉన్నదండి ఈ సంసారంలో సుఖమేమైనా ఉందా ఈ మాట పెస్టిమిజము కాదు ఆప్టిమిజము కాదు ఉన్న మాట కాబట్టి ఈ అవిద్యాలక్షణాయం వీడు ప్రకృతితో మమేకమై వీడు దుఃఖము యొక్క దుఃఖమునే అనుభవిస్తూ ఉంటాడు ఈ ప్రకృతి ఏ రూపంగా ఉంటుంది జీవుని వద్ద అవిద్య అనే రూపంగా ఉంటుంది ఈ అవిద్యనే భగవాన్ బుద్ధుడు దుఃఖం అని పేరు పెట్టాడు అవిద్య నేను ఊరికే ఫిలాసఫీస్ కంపారిజన్ చెప్తున్నా దీన్నే క్రిస్టియన్ మైథాలి క్రిస్టియన్ మిస్టిక్స్ నాట్ మైథాలజీ మైథాలజీ ఈజ్ ఆల్ సమ్ స్టోరీస్ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దాట్ క్రిస్టియన్ మిస్టిక్స్ ఈ అవిద్యనే ఒరిజినల్ సిన్ అన్నారు ఇది ఇక్కడ ఉన్న ప్యాస్టర్స్కి వాళ్ళకి తెలియదు విషయం వాళ్ళు ఊరికే వీళ్ళని కన్వర్ట్ చేద్దామా వాళ్ళని కన్వర్ట్ చేద్దామా అంటే ఏదో ఒక తంతాలు పడుతూ ఉంటారు వాళ్ళకి తత్వం ఎక్కడ తెలుస్తుంది వాళ్ళలో తెలిసిన ఉంటే గొప్ప కాబట్టి మిస్టిక్స్ క్రిస్టియన్ మిస్టిక్స్ లైక్ సెయింట్ పాల్ మొదలైన వాళ్ళు దీన్నే ఒరిజినల్ సిన్ అని పేరు పెట్టారు దాన్ని దట్ ఈస్ ది అవిద్య దట్ ఈస్ ది ఫండమెంటల్ కాజ్ ఆఫ్ సంసార ఆ అవిద్య ఆ రూపంగా వీడియందు ప్రకృతి కలదు ఈ సప్రజస్తమో గుణాత్మకము అవిద్యారూపము దాన్ని అజ్ఞాన రూపము అంటారు దాన్ని కారణ శరీరము అని కూడా అంటారు అదియే పరిణమిస్తూ ఉంటుంది ఏ రకంగా పరిణమిస్తుంది కార్యకరణ రూపేణ పరిణతయా అదియే దాంట్లో ఉండే తామసాంశము శరీరము గాను రాజసాంశము కరణము రాజసాంశము తా సాత్వికాంశములు కరణములుగాను పరిణమిస్తాయి అంటే దేహము మనస్సు సో సాత్వికాంశములు మనస్సుగాను తామసాంశములు దేహముగాను రాజసాంశములు కర్మేంద్రియములు కాను పరిణమించి మనకి దేహేంద్రియ మనస్సులు అనే ముద్ద ఒకటి తయారవుతుంది ఆ ప్రకృతి యొక్క పరిణామము దాని ఎందు వీడు ఉంటాడు స్థిత దాంతో వీడు మమేకమై ఉంటాడు ఒక మాటలో చెప్పాలంటే ఇది నా దేహము ఇది నా మనస్సు ఇది నా సుఖము ఇది నా దుఃఖము ఇది నా ఇల్లు ఇది నాది నాది నేను నాది నేను నాది ఇదియే మమేకముట ఆ విధంగా ప్రకృతితో మమేకమై ఉంటాడు చేతనే భాషకారులు అంటారు ప్రకృతి ఆత్మత్వే గత ఇత ప్రకృతిలో స్థిరముగా ఉండుట అంటే అర్థం ఏమిటి ప్రకృతిని ఆత్మరూపముగా స్వీకరించుట గత అంటే తెలుసుకుంటున్నవాడు ప్రత్యర్థక ధాతువులన్నిటికీ జ్ఞానార్థకత్వం ఉంటుంది ప్రకృతిని ఆత్మరూపముగా పొందినవాడు అంటే పొందడం అంటే ఏమిటి ప్రకృతినే ఆత్మ అని వీడు భ్రమిస్తున్నవాడు అని అర్థం ప్రకృతిని ఆత్మరూపముగా భ్రమిస్తున్నాడు అంటే అర్థం ఇప్పుడు మనిషి చూడండి ఇది నా ఇల్లు నా ఇల్లు నా ఇల్లు అంటారు వాటి నా ఇల్లు అయితే నాతో పాటు అది కూడా నేను ఎక్కడికి పోతే అక్కడికి రావాలా అది అది రాదు కదా మన ఇల్లు ఎలా అవుతుంది సపోజ్ నా ఉంగరం నా ఉంగరం నా ఉంగరం అన్నాడు అనుకోండి ఆ ఉంగరాన్ని ఎవడైనా వీటిని నిద్రపోతుంటే లాగి పట్టంలో వెళ్ళిపోతే అదిపోతుంది అప్పుడు నా ఉంగరం ఎలా అవుతుంది నా ఉంగరం అయితే ఎలా ఉండాలి నా నుంచి విడిపోవడానికి వీలు విధంగా ఉండాలి అక్కడ నా నుండి విడిపోయేది నాది ఎలా అవుతుంది కాబట్టి ఈ నా నా మాట ఏది కాదు ఇది ఇది అంటే నాది కానిదా అని నాది అని భ్రమ పొందుతా ఓకే తర్వాత ఇంకా నేను ఈ దేహము మీరు ఆలోచించండి ఇప్పుడు మీరు నిద్రపోయినప్పుడు ఉన్నారా లేదా ఉన్నారు లేనకూడదు మీరు నిద్రపోయింది మీరే కదా కాబట్టి నిద్రపోయినప్పుడు ఉన్నారు ఏ తెలివిగా ఉన్నప్పుడు ఉన్నారు ఏమండే తెలివిగా ఉన్నప్పుడు మీకు దేహ దేహము యొక్క జ్ఞానము దేహము తెలుస్తూ ఉంటుంది నిద్రపోయినప్పుడు మీరు ఉన్నారు కానీ మీకు దేహము తెలియదు అంటే అర్థం ఏమిటి తెలివిగా ఉన్నప్పుడు దేహాన్ని తెలుసుకుంటూ ఉండే నేను ఒకటి నిద్రలో దేహము తెలియకుండా ఉండే నేను మరి ఒకటి ఇప్పుడు ఈ తెలివిగా ఉన్నప్పుడు తెలు దేహము తెలుస్తూ ఉండేటువంటి నేను చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది కానీ నిద్రయందలి నేను చాలా అస్పష్టంగా ఉంటుంది అది ఫవానా అన్నట్టుగా సవిశేషంగా మనకు అనుభవానికి రాదు ఇప్పుడు మీరు చెప్పండి మీరు నిద్రయందు ఉన్నది ఎవరు నిద్రయందు ఉన్నది ఎవరు నేను తెలివిగా ఉన్నది ఎవరు నేను అంటే నేను దేహము ఉన్నప్పుడు దేహము యొక్క ఉన్న దేహమును దేహము లేనప్పుడు దేహము యొక్క అభావమును తెలుసుకునేవాడను నేనవుతాను తప్ప దేహము నేను ఎలా అవుతాను దేహము నేను అవను కదా కాబట్టి మీరు ఏమని చెప్పాలి దేహమున్నది మనస్సు ఉన్నది ఈ దేహమును మన నామరూపములు గుణములు క్రియలు ఈ నాలుగు ఉండవు తత్వమునూ నాలుగు ఉంటే ఇంక తత్వం ఏమిటి శివతత్వము అంటే శివుడు డ్యాన్స్ చేస్తాడు ఇది చేస్తాడు అది చేస్తాడంటే అది తత్వం అవుతుంది అది లీల అవుతుంది శివలీల శివుడేమో ఇలా ఉంటాడు నెట్ పాము పెట్టుకుంటాడు అంటే అది తత్వం అవ్వదు అది రూపం అవుతుంది తత్వము అంటే సచ్చిదానంద స్వరూపుడు అంటే తత్వం అవుతుంది సచిదానందరూప శివోహం శివోహం అది తత్వం కాబట్టి మీ ఎందు మీరు ఒక తత్వము మీ స్వరూపము దేహము మీ స్వరూపం కాదు మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది దేహమునందు నేను ఉన్నాను దేహమునందు ప్రకటమవుతున్నాను దేహమును తెలుసుతూ ఉన్నాను అది అలా తెలుసుకోవాలి అలా తెలుసుకోకుండగా దేహమే నేను అని మీరు అన్నారనుకోండి ఆ మాట మీరు అనగానే మీరు ప్రకృతి కార్యమైన దేహమును ఆత్మరూపముగా స్వీకరించినారు అన్నమాట ఇత్యేతత్ ఇచ్చేతత్ అనేదానికి తెలుగు అనువాదము అని అర్థము అని చెప్పచ్చు లేకపోతే అన్నమాట అన్నమాట అనే మాట ఎప్పుడైనా విన్నారా మీరు అన్నమాట సో కాబట్టి ప్రకృతి యొక్క కావ్యమైనటువంటి దేహమును వీడు ఆత్మగా పొందుతున్నారు అది పెద్ద పొరపాటు అలా ఎందుకు చేస్తున్నాడు అంటే దాని పేరే అజ్ఞానము లేక అవిద్య ఆత్మత్వైన గత ఇర్థత్ తస్మాత్ భుంతే ఉపలభతే ఇత్య అంటే పురుష భుంతే చైతన్య స్వరూపుడు సుఖదుఖములను అనుభవిస్తున్నాడు ఎందువల్ల ప్రకృతితో తాదాత్మ్యముని చెంది ఉన్నాడు కనుక అస్మాత్ ప్రకృతి స్థ ఎందువలన అయితే ప్రకృతి తదాత్మ్యాపన్నుడై ఉన్నాడో తస్మాత్ అందువలన భుంతే సుఖ దుఃఖములను అనుభవిస్తూ ఉన్నాడు ఓకే ఏమిటి అనుభవిస్తున్నాడు సుఖదుఖములను ఆ మాట అంటున్నారు ప్రకృతి జాన్ గుణాన్ భుంటే అంటే అర్థం ఏమిటి ప్రకృతి జాన్ ప్రకృతితో జాతాన్ అదే ప్రకృతి నుండి పుట్టి నుండి ప్రకృతి జ అంటే పుట్టడం ప్రకృతి జ ప్రకృతి అన్నప్పుడు పంచమీ విభక్తి పుట్టినప్పుడు పుట్టడం అంటే పంచమే వేసుకోవాలి జరిగట్టు ప్రకృతి అపాదాలకు సంబంధించిన వచ్చి పంచమే విభక్తి వస్తుంది కాబట్టి ప్రకృతి నుండి అంచేతనే ప్రకృతి తహా తహ అంటే పంచమీ విభక్తి పంచమ్యాస్త అని అంటారు సో ప్రకృతి నుండి పుట్టినటువంటి వాటిని ఈతడు ఈ పురుషుడు అనుభవిస్తున్నాడు ప్రకృతి నుంచి పుట్టిన వాటిని అంటే ఏమిటవి సుఖ దుఃఖ మోహాకారాభివ్యక్తాన్ గుణాన్ ప్రకృతి నుండి పుట్టిన గుణములను ఏమిటా గుణములు అంటే సుఖరూపముగా పరిణమించిన సత్వగుణమును దుఃఖరూపముగా పరిణమించిన రజోగుణమును మోహరూపముగా పరిణామమును చెందిన తమో గుణమును వీడు అనుభవిస్తున్నాడు ఎలా అనుభవిస్తున్నాడు ఏమిటో తెలుసినా అనుభవించడం అంటే సుఖీ దుఃఖీ అహం ఇత్యం అహం సుఖీ అన్నారు అనుకోండి అంటే వాడు అప్పుడే ప్రకృతి పరిణామరూపమైన సుఖముతో మమేకమన్నాడు అని అర్థం అదే వివేకవంతులు అహం సుఖీ అని అను మరేమంటారు అహం శాంత అంటారు అలా అంటారు అహం సుఖీ అని అనుభవం ఓ గృహస్థన్నాడు ఇవాళ నాకు చాలా సుఖంగా హాయిగా ఉందండి ఎందుకంటే మా అమ్మాయిను మా అల్లుడు మా ఇంటికి వచ్చేశారు మా ఇంటికి పండగొచ్చారు సంక్రాంతి పండగొచ్చారు మహాహాయిగా ఉండండి అన్నాడు అని పెద్ద పండగ కింద బూర్లు చేయండి గాడ్లు చేయండి పులిహాట్లు చేయండి అంటారు ఎందుకంటే ఇవాళ అల్లుడు కూతురు వచ్చారు పండగకి సంక్రాంతి పండక్కి అని గృహస్థు మహోత్సాహంతో ఉన్నాడు అయిపోయింది సంక్రాంతి పండుగ అయిపోయింది రాత్రి అయిపోయింది రాత్రి భార్య ఇలా పిలిచి ఆయన భార్య పిలిచి చెవిలో ఏదో చెప్పింది అల్లుడు రేపు పొద్దున్న సంక్రాంతికి బహుమానాలు ఇవ్వమనేసి అమ్మాయి చెప్తోంది అని ఈయన భార్య ఇంటికి ఈసారికి ఆయన ఏమో పింపాలాకారో ఏదో కొనుక్కుంటున్నారు కాబట్టి అలాంటి బహుమానాలు ఇవ్వమంటున్నారు అని చెప్పింది ఆయన చెప్తే ఈయనంటాడు ఇంకా రాలేదంత శిస్సు లేదు కదా మన దగ్గర కాబట్టి ఇప్పుడు అంతా ఎక్కడ తీసుకొస్తాం అని ఈయనంటారు ఈయనంటే ఆవిడ ఆ వజ్రపుటం కూడా మొగాళ్ళకి ఉంగరం అది ఏదో ఖర్చు పెట్టి ఇవ్వయా అంటే కొన్ని నా వజ్రపుటం ద్వారా ఎందుకు నేను ఎక్కడ చేయవచ్చు కదా అని ఈయనంటారు వీళ్ళిద్దరు తీర్చాలనుకుంటున్నారు ఇప్పుడు ఏమైంది ఆ పండుగ సుఖం ఏమైంది దుఃఖం లేదు మారి కాబట్టి వివేకవంతుడు అహం సుఖీ అనరు అలా అనకూడదు ఎందుకంటే అహం సుఖి అన్నప్పుడు సత్వగుణము పరిణామంతో వీడు మమేకమై అహం సుఖి అన్నాడు వెంటనే సత్వగుణాన్ని ఆనుతూనే ఉంటుంది రజోగుణం అది ఎక్కడో వేరే ఎక్కడో ఉండదు అది పరిణమించి దుఃఖము వచ్చేస్తుంది అప్పుడు ఏమనాల్సి ఉంటుంది అహం దుఃఖీ అనాల్సి ఉంటుంది ఈ రెండింటి పక్కనే ఉంటుంది ఏమిటి మోహము తమోగుణం ఉంటుంది ఆ తమోగుణాన్ని ఆశ్రయించి తమో గుణము పరిణమిస్తే ఏమొస్తుంది మోహం వస్తుంది మోహం అంటే ఏదో తెలుసు అండి మీకు దృష్టాంతం చెప్పంటారా రంగురాళ్ళు వేసిన ఉందరం పెట్టుకుంటే లక్ కలిసి వస్తుంది అంటాడు చూసారా అది మోహం కాదండి ఆయన ఎవడో చెప్పాడంటే వాడు మోహితుడే వాడు మూఢ అంధహ అంధాన్ అంధేనైవ నీయమానా యథాంధ కానీ రంగురాళ్ళు పెట్టుకుంటే నీకు లక్ ఎందుకు కలిసి వస్తుందని నేను అడిగాను ఆయన అంటే ఆ సన్లైట్ పడి రిఫ్లెక్ట్ అవుతుంది సన్లైట్ పడి రిఫ్లెక్ట్ అయితే లక్ ఎందుకు కలిసి వస్తుంది తర్వాత నువ్వు చెయ్యి జీవులు పెట్టుకుంటే సన్లైట్ రిఫ్లెక్ట్ ఏమవుతుంది నువ్వు బంగురాళ్ళు పెట్టుకుని ఆ సన్ ఎదుర్కొన్న ఇలా పెట్టుకుని అప్పుడు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది రేపు ఎటుపోతుంది రిఫ్లెక్ట్ అయ్యి ఆడుకో అది న్యూ మీదకి రిఫ్లెక్ట్ అవ్వాలి ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది నేను వెళ్తే నువ్వు వైపు చెప్పుకుంటే అసలు సన్లైట్ పడదు కదా ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది నేను అడిగాను అడిగితే ఇంత సైన్స్ చెప్తాను ఏమంటున్న వాళ్ళు సైన్స్ నేను చెప్తాను అని నువ్వు నేర్చుకోవాల్సింది సైన్స్ కదా యూ షుడ్ లెర్న్ ఇట్ నేను సైన్స్ చెప్పాను నా మీద కొప్పడితే ఒక ఆయన ఉన్నాకంటే నువ్వు సైన్స్ చెప్తావు నువ్వు వద్దు మాట్లాడు ఎవరు నేను మూర్ఖత్వం సైన్స్ చెప్తావు నువ్వే కావాలనాల్సింది పోయి సైన్స్ చెప్తావు వద్దున్నట్టంటే ఏ దీని పేరు మోహ ఇంకొక సైన్స్ వాటితో మనం వేగలేమండి అంటే మోహంలో ఉన్నాడని అర్థం అహం మూహ తర్వాత అంటాడు నాకప్పుడు తెలిసింది కాదండి నేను భ్రమపడ్డాను అంటాడు అంటాడా అందా నాకప్పుడు తెలిసింది కాదు నేను భ్రమపడ్డాను అంటాడు అంటే అహం మూఢ అంట అది ఒక తదాత్మ్యం తర్వాత ఒక ఆయన పండితుడు ఏదో వ్యాకరణమో ఏదో బాగా చదువుతూ ఉన్నాడు పండిత ఇప్పుడు అది బుద్ధిలో ఉంటుంది పండిత్యం కూడా బుద్ధిలో ఉంటుంది బుద్ధంటే ప్రకృతి యొక్క పరిణామమే వీడు అహం పండిత అన్నాడంటే ఏమంటే అహం పండిత అన్నాడంటే వాడు మిధుడైన అర్థం అహం పండిత అనలేదు మీరు వెళ్ళదు అడిగాను చెప్పాడు నన్ను ఎవడో ఒకడు అడిగాడు ఎవంటే అన్న ధాతువుకి ఇడాగమం ఎలా వస్తుంది హనిష్యతే అని ఉంది హనిష్యాని అని ఎక్కడో వస్తుంది హనిష్యతే అని ఆ ఇడాగమని రాకూడదు కదా అది ఎలా వచ్చింది అని అడిగాడు ఎవరో ఒక ఆయన నేను ఎటో పోతుంటే అడిగాడు అంటే అదేం మహాభాగ్యం అయ్యా వృద్ధమో సే అనో సూత్రం ఉంటుంది ఆ అన్నధాతు పక్కన ఉంటే ఇలాగో వస్తుందని పాండ్య మహర్షి చెప్పినాడు అని నేను చెప్పాను సో కాబట్టి పాండిత్యం ఉండడం ఒకటి అదే అహం పండిత అన్నాడు అనుకోండి మూర్ఖ పాండిత్యం ఉండాలి అంతే తప్ప అహం పండిత అనేటువంటి అభిమానము దాదాపుగా ఇంకే దృష్ణాంతమే చెప్తాను బహుశా రాంగ్ దృష్టాంతం చెప్పానేమో నాకు తెలీదు టేక్ ఇట్ ఇన్ ది రైట్ స్పిరిట్ కాబట్టి అహం పండిత అని ఎవడైనా అంటే అది కూడా ప్రకృతి యొక్క తాదాత్మ్యమే ఎందుకంటే పాండిత్యము సత్వగుణము యొక్క పరిణామం సత్వగుణ పరిణామం పాండిత్యం తమోగుణ పరిణామము మోహము కాబట్టి ఈ విధంగా మీరు ప్రకృతితో ప్రకృతితో తాదాత్మ్యాన్ని చెందుతున్నంత వరకు భోక్తగానే ఉంటాడు అనగా అర్థమేంటి సంసారంలో పరిభ్రమిస్తూనే ఉంటారు అనగా ద సైకిల్ ఆఫ్ కంటిన్యూటీ అన్నామే అది అలాగా పో ఆ చక్రం అలా పోతూనే ఉంటుంది చక్రం అలా తిరిగేస్తూనే ఉంటుంది ఆగదు ద సైకిల్ ఆఫ్ కరప్షన్ అని ఒకటి ఉంది అవినీతి చక్రం ఈ అవినీతి చక్రాన్ని ఎవడో ఆపలేకపోతున్నాడు నరేంద్ర మోడీ గారు ఏమైనా ఆపే ప్రయత్నం చేస్తున్నారు కొంచెం స్పీడ్ తగ్గించాడు ఆయన స్పీడ్ తగ్గిస్తే వాళ్ళని ఆపేయాలి దాన్ని ఆపడం చూద్దాం అంత టైం పడుతుంది బట్ కాబట్టి అవినీతి చక్రం అలా దొరల్లుకుంటూ ఉంటుంది అలాగే ఈ సంసార చక్రము అలా దొర్ల్లుకుంటూ పోతూ ఉంటుంది మనము నేను నాది అనే ఆ సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నంత కాలము ఈ సంసార చక్రం ఇలా దరుళ్ళుతూనే ఉంటుంది నా అది అనేది ఏదీ లేదు అని మీరు ఎప్పుడు తెలుసుకుంటారో అప్పటికప్పుడు మీకు సంసారం చాలా మటుకు పోతుందా ఈ దేహము ఈ మనస్సు వీటిని తెలియవాడను నేను అని సాక్షి రూపంగా అంటే మెడిటేషన్లో కూడా ఆ సాక్షిభావాన్ని మీకు అభ్యసింపచేసే ప్రయత్నం చేశాను ఐదు నిమిషాలు అలాగా ఈ శ్వాసను సాక్షిగా చూచుంటా నేను పీలుస్తున్నాను అంటే అది అజ్ఞానము ప్రకృతితో తాదాత్మ్యము అగుట నేను శ్వాస నడుస్తూ ఉంటుంది మీరు పేల్సరు దానంతటి శ్వాస పోతూ ఉంటుంది దానంతటి పోతూ ఉండేటువంటి శ్వాసను సాక్షిగా నేను చూస్తున్నాను తెలుస్తున్నాను అంటే అది పురుష పురుషుని యొక్క స్వరూపం ఆ విధంగా మీరు సాక్షి రూపంగా దేహేంద్రియాదులయడల మీరు శాంతముగా ఉన్నట్లయితే ఆ క్షణంలోనే సంసార బంధము తొలగిపోవు టైం కూడా పట్టదు దాన్ని అదేంటి టైం పట్టిదేం కాదు వెంటనే సంసార బంధము తొలగిపోవు ఒక్కసారి చెప్పండి ఆయనకి ఎవరది ఎవరది ఆయనకి చెప్పి ఈ ఆయనకి రిక్వెస్ట్ చేయండి ఆర్ అవర్ విహార్ ఈ తలపేశాడు కారణం గుణసంగోస్య సదస్యోని జన్మస్సు ఇప్పుడు అసె గుణసంగ సదసవ్యోని జన్మసు కారణం ఇప్పుడు వీడు ఈ సంసార చక్రము ప్రాణం పోతూనే ఆగిపోతుందా ఇది ఒక ప్రశ్న ఈ సంసారం అనే చక్రము సుఖ దుఃఖముల చక్రం అలా తిరుగుతూ పోతుంది సపోజ్ ప్రాణం పోయిందనుకోండి దేహము అంతమైనది దేహము అంతమైతే ఈ సంసార చక్రము ఆగిపోతుందా అంటే దానికి సమాధానం సరే పునర్జన్మ అనేది ఒకటి ఉంది కాబట్టి కొనసాగుతుంది అని మీకు తెలుసుకోనే ఉంది సమాధానము అయినా మీరు ఆలోచించండి మీరు ఇవాళ రాత్రి నిద్రపోతారు నిద్రపోతే సంసార చక్రము ఆగిపోతుందా అంటే తాత్కాలికంగా ఆగిపోతుంది నిద్ర ఉన్నంతసేపు సంసార చక్రము ఆగిపోతుంది సపోజ్ నిద్రపోతే మీకు తెల్లవారు సామాన ఐదింటికి తెలివి వచ్చింది అనుకోండి తెలివి వస్తేనే సంసార చక్రం ఏమవుతుంది అది కూడా మళ్ళీ గలగలగల దొల్లడం ప్రారంభిస్తుంది ప్రారంభిస్తుందా ప్రారంభించే ఐదింటికి తెలివి వచ్చింది అనుకోండి ఏమరా కాఫీ పెట్టండి అని అంటారు అంటే కాఫీకి ఇంకా పాలు రాలేదా వాళ్ళు అంటారా సంసార చక్రం వాళ్ళైందా లేదా సో వాళ్ళు ఐదు ఇది కాదండి ఒంటికెట్టుకు తెలివచ్చింది తెలివిస్తే అప్పుడు ఉంటుందా ఉండదా సంసార చక్రం ఉంటుందండి ఒంటికెట్టుకు తెలియతే ఎప్పుడు తెలివి వచ్చింది ఏమిటి మళ్ళీ నిద్ర పడుతుందో మొత్తం అది మళ్ళీ అప్పుడు ఉంటుంది సంసార చక్రం ఏదో ఏదో సం ప్రాబ్లం అప్పుడు ఉంటుంది కాబట్టి నిద్రపోయినంత మాత్రాన సంసార చక్రము అది అదృశ్యం అయిపోదు అలా వెయిటింగ్లో ఉంటుంది పక్కన ఉంటుంది మన నిద్ర బెడ్ పక్కనే ఉంటుంది మన నిద్రలేసుకొని గల గల గల గల వచ్చేసి మనల్ని పట్టేసుకొని మళ్ళీ రదులుతో ఉంటుంది ఈ సంవత్సరం నిద్రకి మృత్యుకి తేడా ఏమీ లేదు అని చెప్పే మృత్యువుని దీర్ఘ నిద్ర అంటారు విన్నారా వారు దీర్ఘ నిద్రలోకి దాడుకున్నారు అన్నారనుకోండి అంటే అర్థం చాలా గట్టిగా గురుపెట్టి నిద్రపోతున్నారని కాదండి దీర్ఘంగా ఉద్రిభతలు పెడుతున్నారని కాదు దీర్ఘ నిద్రలోకి దాడుకున్నారంటే ఇంక వెళ్ళిపోయారనే అర్థం ఇంకా లేదనే అని చెప్పి అలా అనుకోవడదు వాళ్ళు నిద్రలోకి దాడుకున్నారనాలి తప్ప దీర్ఘ నిద్రలోకి దాడుకున్నారు అని అనుకోవడం అంటే తప్ప అర్థం వస్తుంది సో నిద్రకి దీర్ఘ తేడా ఏమీ లేదు కాబట్టి నిద్రపోయినప్పుడు సంసారం సత్కాలమునందు ఆగినను నిద్రలేసుకొని పునః ఎలా ప్రవృత్తమవుతూ ఉంటుందో మరణించిన తరువాత కూడా ఈ సంసార చక్రము కొనసాగుతుంది ఎందుకని వీడిక్కడ మరణిస్తాడే తప్ప ఇంకో జన్మ అక్కడ వచ్చేస్తుంది ఇక్కడ మరణించడం ఇంకో జన్మ అలా వచ్చేస్తుందంటే అంటే మళ్ళీ మధ్యలో ఇక్కడి నుంచి అక్కడికి హ్యాంగ్ అవ్వడం ఇలాంటివన్నీ మీరు ఇలాంటి చర్చలు ఏమి ఇక్కడ మరణించాడే ఇంకో జన్మను పొందినే ఎందుకో తెలుసున సంసార చక్రం మీరు నిద్రపోతే నిద్ర లేచి తీరాల్సిందే నిద్ర లేచిన తర్వాత సంసార చక్రం లేచుతోనే అది తిరగడం ప్రారంభం అయిపోతుంది నిద్ర లేచాక కొంతసేపు దాకా సంసార చక్రం ఉండదు అనే మాట ఏమైనా ఉందా లేదు అలాగే మరణించిన తర్వాత మళ్ళీ కొంతసేపు సంసార చక్రం ఉండదు అనే ప్రసక్తి లేదు ఆ దీర్ఘ కొంత టైం ఉంటుంది ఆ టైం అయిపోయిన వెంటనే మళ్ళీ కొత్త జన్మ వచ్చేస్తుంది ఈ సంసార చక్రము ఇలా కొనసాగిపోతూనే ఉంటుంది అని రెండోది మొదటి భాగము ఇహలోకంలో ఈ జన్మలో ఉండే సంసార చక్రాన్ని వర్ణిస్తుంది రెండవ భాగము ఈ జన్మే కాదండి జన్మ జన్మలకి కూడా ఈ సంసార చక్రము తిరుగుతూనే ఉంటుంది అనే విషయాన్ని చెప్తూ ఉంటుంది సో ఈ విధంగా మనిషి ఒకచోట కుట్టడము కొంతకాలం గురించి మరణించడము మళ్ళీ కుట్టడము మళ్ళీ మరణించడము ఈ విధంగా ఎదురబోతుందంటారు కారణమేమిటి దీనికి అంటే గుణసంగాహ ఈ ప్రకృతిలో ఉండేటువంటి గుణములు ఏవైతే గలవో సత్వరవిష్టమో గుణములు వాటితోటి అతుక్కుని ఉండుట అతుక్కుని పోవడం ఇలా అతుక్కుపోవడం గుణ సాయంగా సో అధ్యతనే చేతిని తీసుకెళ్ళి నూలులో నూలిలో పెట్టాడు అనుకోండి నూలికి చేయి తగిలిందనుకోండి చేయి ఎంత తయారవుతుంది జుడ్డుగా తయారవుతుంది ఈ జుడ్డు చేతికి ఎక్కడి నుంచి వచ్చింది జుడ్డు ఒరిజినల్గా చేతికి లేదు నూనె యొక్క జిడ్డు చేతికొచ్చింది నూనె వాసన చేతికొచ్చింది అలాగే ఈ వీడు అజ్ఞానం చేత ఎప్పుడైతే ప్రకృతితో మనకము తాదాత్మ్యాన్ని చెందుతాడో అప్పుడు ఆ గుణములు ప్రకృతిలో ఉండే గుణాలన్నీ కూడా వీడికి సంక్రమిస్తాయి సంక్రమించి ఆ గుణముల కలిగేటువంటి జన్మలను వీడు పొందాల్సి ఉంటుంది కారణం గుణసంగో సదసోనిజన్మసూ భాష్యకారులు సత్యా అప్పు అవిద్యా సుఖదుఃఖమోహ్యమానూ యంగ ఆత్మ సంసార సహ ప్రధానం కారణం జన్మన ఇప్పుడు మీరు ఆలోచించండి ధనము లభిస్తే సుఖమా లేక ఆ ధనము నాది అన్నప్పుడు సుఖమా నాది అన్నప్పుడే సుఖం ధనము ఉన్నంత మాత్రం అలా సుఖం కాదు ఆ ధనము నాది అన్నప్పుడే సుఖం ధనము పట్టుకుంటే సుఖం వచ్చే పక్షంలో ఈ బ్యాంకులో టెల్లర్లను ఉంటాడు ఆయనకి సుఖం రావాలి ఎందుకంటే పొద్దున్న వెళ్తూనే కాలాలు తీసి ఓ పెట్టిలో తెచ్చుకొస్తాడు డబ్బు ఆయన ఆ పెట్టి నిండాలు రూపాయల ఖర్చాలే ఉంటాయి ఓ పది లక్షల్లో ఇరవై లక్షల్లో అంత సుఖం రావాలి అంత సుఖం రాదు ఎందుకంటే ఆయనకి తెలుసు ఈ డబ్బు నాది కాదు అని కాబట్టి సుఖం రాదు కాబట్టి సుఖమునకు హేతువు ధనమా లేక ధనము నందలి మమకారమా మమకారం మరి డబ్బు పోయినప్పుడు దుఃఖం వస్తుంది డబ్బు పోయినందు వల్ల దుఃఖం వచ్చిందా లేక ఆ డబ్బు నందలి మమకారం వలన దుఃఖం వచ్చిందా మమకారం వల్ల దుఃఖం వచ్చింది మమకారం వల్ల దుఃఖం వస్తుంది కాబట్టి సంగము మమకారం ఏమండి ఇక ఇంకొక కారము కలదు మమకారం అనే ఒక కారము ఇంకో కారము కూడా కలదు అదేవితే అహంకారం దీనివల్ల కూడా దుఃఖం కలుగు ఇప్పుడు ఈ అహంకారం అనేది సపోజ్ ధనం విషయంలో మీకు మమకారం లేదనుకోండి ధనం వస్తే సుఖం లేదు ధనం పోతే దుఃఖం లేదు మమకారం తక్కువగా ఉందనుకోండి సపోజ్ మమకారం తక్కువగా ఉందనుకోండి ఒక ఆయనకి వెండి కంచం పోయింది వెండి కంచం ఎందుకు వెండి కంచంలో భోజనం చేస్తారు మామగారు ఇచ్చారు వెళ్ళి నాడు ఇచ్చారు మావగారు పూర్వ వాళ్ళు ఇలాగే ఉండేవారు అదేదో శాస్త్రం అంటున్నారు శాస్త్రం కాదు అదంతా అజ్ఞానం వెళ్లి కంచం అనవసరం నెంబర్ 1. వెళ్లి కంచంలో భోజనం చేయడం అనవసరం నెంబర్ వన్ నెంబర్ టూ ఒకవేళ భోజనం చేయాలి అని నువ్వు కొనుక్కుని భోజనం చేయాలి కానీ మామగారు కూడా ఈ ఖర్చు ఐటీ రాయడం ఇదంతా అజ్ఞానం అది దీనికేమో ఏవో పేరు ఎనీవే వెండి గంటల్లో భోజనం చేసేవాడు ఆయన మామగారు ఇచ్చారు అది ఎవరో డబ్బులు ఎత్తుకుపోయారు ఎదురుకోతే అనుకున్నాడు పోలే మన ఇంట్లో అర్ఘచెట్టు ఉంది రోజు అర్గాకు వేసుకుని భోజనం చేస్తాను ఒక హాఫ్ వస్తే నాలుగు పాయలు అవుతుంది ఒకటి ఒక పాయలు పోతున్న సరపడుతుంది అని ఆయన విశ్రాంతిగా కూర్చున్నాడు ఇంకొక వెండి గంట వెండి గంధం పోయిందో కూర్చున్నాడు ఇప్పుడు కేవలము మమకారమే దుఃఖహేతువు తప్ప దీంట్లో వెండి కంచం వల్ల దుఃఖానికి కానీ సుఖానికి కానీ వెండి కంచంతో ఏమీ సంబంధం లేదు అర్థమైందని మీకు కేవలము మమకారం ఆ మమకారం తగ్గితే మీకు దుఃఖం పోనే పోతుంది సో ల్యాండ్ సీలింగ్లో ల్యాండ్ పోయిందని దుఃఖించారు కొంత ల్యాండ్ సీలింగ్ అంటూ ఏదో వినకముందే వినోబావే గారు వచ్చినప్పుడు భూదానం చేసి సుఖించారు కొంత కేవలము మమకారమే దుఃఖహేతు ఇక అహంకారంలోకి రండి అహంకారం అంటే ఇది మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి ఈ దేహము నేను దాన్ని అహంకారము అంటారు ఏమండి ఇప్పుడు దేహానికి పెద్ద రోగం వచ్చిందనుకోండి అప్పుడు నేనేమవుతాను రోగిని అవుతాను అంత అజ్ఞానం అదే కానీ దేహానికి వచ్చిన రోగము కలిగించే దుఃఖము పది శాతం అయితే నేను రోగిని అని అజ్ఞానం చేత కలిగే దుఃఖం తొంభై శాతం ఉంటుంది అంటే మీరు అనొచ్చు ఏమంటే దేహాభిమానాన్ని తగ్గించుకుంటే రోగ దుఃఖం మీరు అనొచ్చు నన్ను అడిగితే నా సమాధానం ఎస్ మీకు దేహము ఆత్మాభిమానాన్ని మీరు తగ్గించుకోగలిగితే అప్పుడేముంటుందో తెలుసునండి దేహం ఉంటుంది దానిలో చిన్న మార్పులోకి రావడం సహజము ఒకనొక మార్పు వల్ల కొంత నొప్పి కలుగుతూ ఉంటుంది కనుక దానికి రోగము అని పేరు తెల్లబడింది అనుకోండి దాని రోగం ఎందుకని జుట్టు తెల్లబడితే మీకు మంట పుట్టింది అప్పుడు భగవాన్ ఆలోచి వస్తుంది తెల్లబడితే మంట పుట్టదు హాయిగా ఉంటుంది ముగ్గు పుట్టలా ఉంటే హాయిగా ఉంటుంది కాబట్టి ఇంక రోగమే కాదు చూడండి ఎంత తేలికైపోయింది సపోజ్ ఏదో నొప్పి కలిగేటువంటి వ్యాధి వచ్చిందనుకోండి వ్యాధి వచ్చినప్పుడు సహజం కదా వ్యాధి అన్నది ఈ దేహమే లేను అని మీరు ఎప్పుడైతే అనుకుంటాడో అప్పుడు ఆ నొప్పి పది రెట్లు అనుభవానికి వస్తుంది ఆ వ్యాధి కనుక కొంచెం పెద్ద వ్యాధి నేను చచ్చిపోతానేమో అని నేను మృత్యుభయం కూడా దానికి తోడైతే అది మహాదుఖాన్ని కలిగిస్తుంది నేను రోగిని అనే మాటే దుఃఖహేతు నేను రోగినే మాట లేకుండా ఇదిగో దేహము దీని ఎందు రోగము కాదు రోగం ఉన్నప్పుడు ఏం చేయాలి మందు వేయాలి మందు వేయాలి మందుకి ఐడియాలజీకి సంబంధం అయ్యలేదు దీన్ని ఐడియాలజీ దృష్టితో చూడకూడదు అంటే ఈ మందులన్నీ బ్రిటిష్ వాళ్ళు చేశారు ఈ మందులు మాకెందుకు అలాగే అలా అంటే బ్రిటిష్ వాళ్ళ మందుది కాదు మందు అంటే మందుది బ్రిటిష్ వాళ్ళు చేశారు అమెరికా వాళ్ళు చేశారు అది మా వద్దు మాకు పతంజలి మహర్షి చేసిన మందులే మాకు కావాలి అలా కల ఏ మందు రోగం కదిరిస్తే అది మన మందు ఎవరు చేస్తే వాళ్ళు చేశారు ఎవళ్ళ పుణ్యం ఆ పుణ్యం వాళ్ళది ఇప్పుడు వస్తే ఇూ ప్రొఫైల్ వేసుకుంటే తగ్గిపోతుంది ఏమండి ఈ పుణ్యం ఎవరు అనమాట పుణ్యం అంటే ఇద్దరిది ఒకటి మెర్క్ కంపెనీ వాళ్ళది వాళ్ళు కనిపించారు ఆ మందు రెండు రెడ్డు ల్యాబొరేటరీస్ వాళ్ళది వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసే నర్క్ కంపెనీ వాళ్ళు తల బాదుకున్నారు మేము కనిపెట్టేవండి ఈ భూప్రోషన్ అని ప్రాఫిట్స్ అన్నీ రెడ్డి ల్యాబ్స్ వాళ్ళు తీసుకున్నారు అని వాళ్ళు ఇప్పుడు క్లింటన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి మొదపెట్టుకున్నారు కనిపెట్టింది మేము ప్రాఫిట్స్ అన్నీ రెడ్డి ల్యాబ్స్ తీసి సో మొత్తాన్ని మన వైపు నుంచి మనకు అనవసరం డర్క్ కంపెనీ వాడు కనిపెట్టాడు రెడ్డి ల్యాబ్స్ వాళ్ళు ప్రిపేర్ చేశారు మన తలనొప్పి అగ్గిపోయింది మందు అన్నది దేహము యొక్క వ్యాధిని నివారించే ఉపాయము అంతే దాంతో ఐడియాలజీ ఏమీ అనవసరం నేను దేహమే కానప్పుడు ఇంక మందు ఐడియాలజీ ఏమిటండి కాబట్టి నేను దేహము కాదు దేహమునకు వ్యాధి పీడ మందు తొలగినది పీడ తొలగినది ఓవర్ నేను సాక్షిగా అలా దర్శిస్తూ ఉంటా పీడ దగ్గరికి వచ్చేప్పటికీ సాక్షిభావమునకే మరో ముద్దయిన పేరు సహనము తితిక్ష పేడ సందర్భంలో సాక్షిభావాన్ని ఏమంటారు తితిక్ష అంటారు సుఖదుఖముల సందర్భంలో సాక్షిభావాన్ని ఏమంటారు శాంతావస్థ అంటారు అన్ని సందర్భాల్లోనూ సాక్షిభావమే దానికే వేరు వేరు పేర్లు వస్తూ ఉంటాయి కాబట్టి అలా సహించడము సాక్షిగా ఉండి సహించడము మీరు ఆ పని చేయగలిగితే వ్యాధి యొక్క దుఃఖం చాలా తగ్గిపోతుంది అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆత్మభావము అనే మాట చెప్తున్నా ఆత్మభావము దేహముతో సంగము అనగా ఏమి దేహమే నేను ధనముతో సంగము అంటే ధనము నాది ఈ సంఘమే మనకి ఈహలోకంలో దుఃఖాన్ని మళ్ళీ ఈ జన్మ పూర్తవుగానే మరో జన్మని ఇస్తూ ఉంటుంది ఈ సంఘం అది చెప్తున్నారా సత్యాం అపి అవిద్యాయాం ఇది అర్థం మనం అవిద్య ఉన్నది అవిద్య ఉంటూ ఉన్నది ఏమండి సుఖదుఖ మోహేషు గుణే భుజ్యమానూ ఇప్పుడు అవిద్య ఉంటే అవిద్య యొక్క కా దాని యొక్క కాంపోజిషన్ ఏమిటి సత్వరవిస్తమో గుణము అది కదా అవిద్య అవిద్య త్రిగుణాత్మకం సత్వవిస్తమో గుణములతో కూడి ఉంటుంది ఇప్పుడు అవిద్య పరిణామాన్ని చెందుతూ ఉంటుంది అంటే సత్వగుణము సుఖముగా రజోగుణము దుఃఖముగా తమోగుణము మోహముగా పరిణమిస్తూ ఉంటుంది అటువంటి మార్పులు కొన్ని వస్తూ ఉంటున్నాయి అంటే మీకు సత్వగుణము సుఖాకారముగా అనుభవానికి వస్తున్నాయి రజోగుణము దుఃఖరూపముగా తమోగుణము మోహరూపముగా అనుభవానికి వస్తుంది అలా అనుభవానికి వస్తూ ఉంటే మీరు వాటిని అనుభవిస్తూ ఉంటారు విజయమానేసు అవి అనుభవింపబడుతూ ఉంటాయి ఏమండి ఇప్పుడు సుఖము బంధమా కాదు దుఃఖము బంధమా కాదు మోహము బంధమా కాదు ఆ సుఖమునందు నాది నేను అలాగే దుఃఖ మోహములందు కూడా నాది నేను అనే ఆత్మభావమే బంధము యహ సంగ ఆత్మభావ ఎప్పుడు కూడా ఈ సంగమే దుఃఖహేతులు మీరు గమనించాలి సంఘమే దుఃఖహేతుంది ఇప్పుడు పరీక్ష రిజల్ట్స్ వచ్చాయండి ఆ పేపర్ నిండా ఇంకెలు ఉంటాయి పరీక్ష రిజల్ట్స్ అంటాయి దాంట్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు గొడవ సంఖ్యలు ఉండేది మీ నెంబర్ ఇరవై ఏడు పన్నెండు అనుకోండి ఇరవై ఏడు సున్నా ఒకటి ఉంది అంటే పాస్ అయ్యాడు మళ్ళీ ఇరవై ఏడు పదిహేడు ఉంది అంటే అర్థంగా మధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా ఫెయిల్ అయ్యారు అవునండి ఇంతమంది ఫెయిల్ అయ్యారు కాబట్టి మీకు దుఃఖం కలుగుతుందా కలగదు ఆ మధ్యలో మన మన పిల్లలు ఉన్నారు కాబట్టి దుఃఖం కలుగు కాబట్టి పరీక్ష ఫెయిల్ అవ్వడం వల్ల దుఃఖం కలిగిందా లేకపోతే ఆత్మభావం వల్ల దుఃఖం కలిగిందా ఆత్మభావమే దుఃఖహేతం సుఖహేతులు కూడా అంటే ఈ ఈ పేపర్ నిండా ఇంకెలు ఉంటాయి అంతమంది పెసయ్యారు కదా మనం సుఖపడచ్చు కదా అంతమంది పెసైతే సుఖం కాదు దాంట్లో మనవాడు ఉంటేనే సుఖం యాక్సిడెంట్ అయితే చాలామంది పోతారు దుఃఖం కలుగుతుందా కలగదు మన అలాగే ఉంటే దుఃఖం కలుగుతుంది అలాగే లాటరీలు డబ్బులుతూ ఉంటాయి ఎవరెవరికో డబ్బులు వస్తూ ఉంటాయి మనకి సుఖం కలుగుతున్నా కలగదు మనకి లాటరీ తగిలితే సుఖం కాబట్టి సుఖ దుఃఖములు స్వతహాగా సుఖిని దుఃఖిని చెయ్యవు సుఖ దుఃఖములు ఉన్నంత మాత్రాన వీడు సంసారి కానక్కర్లా సుఖ దుఃఖాలు అలాగే ఉంటాయి సుఖదుఖములందు ఆత్మభావం వలన వీడు సంసారి అవుతాడు ఆత్మభావమునకే ఆత్మభావము అంటే నాది నేను నాది అన్నదాన్ని సంసర్గాధ్యాస అంటారు నేను అన్నదాన్ని జ్ఞానాధ్యాసానో అర్థాధ్యాసానో అంటారు అలాగా పదాలు అలా ఉన్నాయి కనుక అటువంటి ఆత్మభావం ఏది కలదో దీనికే మరో బుద్ధైన పేరు సంగ ఈ సంగమే సో సంసారధానం కారణం జన్మన సంసారమునకు పుట్టుకకు మళ్ళీ ఇంకొక జన్మను ఎత్తుకతూ కూడా ఆ సంగమే ప్రధానమైన కారణము అని చెప్తున్నారు ఓకే కారణం గుణసంగోష స యథా కామోవతి తర్తుర్భవతి ఇత్యాశ్రుతే ఆ మతం శృతి లేదు ఇక్కడ మతం శృతి తెలుగు పుస్తకం ఎవరైనా ఇచ్చారా అనువాదం ఏదన్నా ఇచ్చారా తెలుగు అనువాదం చూడండి ఒకసారి ఎక్కడ అంటే ఎలా వస్తుందంటే స యథాకామో భవతి తత్కరతం భవతి ఇప్పుడు మీ కోరికను బట్టి మీ సంకల్పము ఉండు పెద్ద సిట్స్ మీ మనస్సులో ఓ కోరిక కలదు ఇప్పుడు బంగారం మీద కోరిక ఉందనుకోండి ఏమంటే బంగారం మీద కోరిక బంగారమే కానకుండా నేను రోజు నూట మూడు బంగారం అని వచ్చింది కనుక అదే దృష్టాంతం సో బంగారం ఉన్నది కోరిక కోరిక రాగానే సంకల్పం ఏమని కలుగుతుంది మనం బంగారం ఈ అప్పు చేసి ఈ బంగారం కొనుక్కుందాము అని సంకల్పం జరుగుతుంది ఏమంటే అప్పు చేసి బంగారం కొంటాడు ఆ సంకల్పం నుంచి చేష్ట క్రియ సంకల్పం నుంచి క్రియ అప్పు చేసి బంగారం కొంటాడు ఈ అప్పు చేర్చలేక సతమతమవుతూ దుఃఖాన్ని అనుభవిస్తాడు కాబట్టి ఈ సీక్వెన్స్లో మీకు ఎక్కడ ప్రారంభమైనది కామన కామన నుండి సంకల్పము సంకల్పము నుండి చేష్ట చేష్ట నుండి దుఃఖము ఈ జన్మలో అది ఈ ఈ జన్మలో సపోజ్ మీ హృదయంలో కామన ఉండిపోయింది కామన ఉన్నది సంకల్పం పుట్టలేదు చేష్ట లేదు సుఖం కానీ దుఃఖం కానీ లేదు కామన ఉన్నది అప్పుడు ఏమవుతుందో తెలుసినా ఆ కామన వేస్ట్ అవ్వదు అది అది అలా వేస్ట్ అవ్వదు అది మళ్ళీ జన్మలోకి పోతుంది ఒక ఆయన అన్నారు చచ్చిపోయే లోపల బిర్యానీ తిని అంటే దృష్టాంతాలు కొంచెం చెప్పడానికి కూడా దుఃఖాన్ని కలిగించేవిగా ఉంటాయి చికెన్ బిర్యానీ తిని ఆయన కోరిక అంటే నన్ను ఎవరో అడిగారు ఏమంటారు మీరు నేను అన్నాను అలాంటి కోరిక లేకపోతే మంచిది ఎందుకంటే చచ్చిపోయే మా డెత్ బెడ్ మీద ఉన్నవాడు బాగుపడిది ఎప్పుడు చికెన్ బిర్యానీ తినేది ఎప్పుడు ఆ రకమైన ఆరోగ్యం ఇంకొచ్చి మాట్లాడలేదు ఆ కోరిక అలా ఉండిపోతుంది అప్పుడు ఆ మనిషి ఏమవుతాడంటే రాబందు అవి కొడతాడు ఎందుకంటే రాబందులు ఏం చేస్తాయి మాంసపు ముక్కల్ని ఏర్కొని తిన పని చేస్తూ ఉంటాయి కాబట్టి అవాటి ఆహారం అదే ఇంకేదీ లేదు ఈయన కామన అటువంటి కామన కలిగి ఉన్నాడు కనుక మళ్లీ జన్మ ఏమవుతుంది రాబందు జన్మవుతుంది ఇంకొక ఆయనకే కోరికే ఉండే వాడి మీద వాడికి నేను గుణపాఠం చెప్పాలనుకున్నాను చెప్పలేకపోయాను ప్రాణం పోతుంది వాడి మీద కక్ష తీర్చుకోలేకపోయానని ఆ కోరికతో చచ్చిపోయాడు అనుకోండి మళ్లీ జన్మలో ప్రాచుపాములు కొడతాను సో బంగారం మీద కోరికతో చచ్చిపోయాడు అనుకోండి గోల్డ్ స్మిత్ కొంపలో మీరు గోల్డ్ స్మిత్ అయి కొడతాడు గోల్డ్ స్మిత్ అయితే తప్పని నా అభిప్రాయం లేదు నీకు కనుక కోరిక ఏది పెట్టుకుంటే ఆ కోరిక ఈ జన్మలో చేరకపోతే అది మళ్ళీ జన్మలోకి వస్తుంది తర్వాత కోరిక ఉన్నది సంకల్పం చేశాడు చేష్ట లేకుండా చచ్చిపోయాడు అనుకోండి అప్పుడు ఈ సంకల్పం మళ్ళీ జన్మలోకి వచ్చి అక్కడ చేష్టని చేయించుకుంది కోరిక దాని సంకల్పం దాని చేష్ట చేష్ట వల్ల వచ్చే సుఖ దుఃఖాలు అనుభవించకుండా చచ్చిపోయాడు అనుకోండి అప్పుడు ఈ చేష్ట మళ్ళీ జన్మలో సుఖదు రూపంగా పరిణమిస్తుంది కాబట్టి అలా ఊరికే కోరికలు పెట్టుకోకూడదు కోరికలు పెట్టుకుంటే ఇంకో జన్మెత్తాల్సి ఉంటుంది ఒక్కొక్క కోరికకి ఒక్కొక్క జన్మ చూపన ఎత్తాల్సి ఉంటుంది మరి మీరు చూసుకోండి దాని లెక్క నాలుగు కోరికలు అంటే ఏ జన్మెత్తాల్సి ఉంటుందంటే వాటిలో బలమైన కోరిక ఏదో దానికి సంబంధించిన జన్మ ముందు వస్తుంది మిగతా జన్మలు తర్వాత వస్తాయి స యథాకామౌ భత్కృతుర్భవతి ఎత్కృతుర్భవతి అంటే ఇంకా ఏదో ఉంది అది దాని సీక్వెన్స్ కాబట్టి కోరికలు అంటే ఏంటి ఇది నాది ఇది నేను అనే గుణములతోటి సంఘమునకే కోరికలు కూడా పేరు కోరిక ఎప్పుడు అలాగే ఉంటుంది నాకు డబ్జు కావాలి అన్నాడు అనుకోండి కోరికలు అంటే అలాగే ఉంటాయి గుణ సంఘమే కోరికల రూపంగా ఉంటుంది కనుక ఈ గుణములతోటి సంఘమే అనేక జన్మలకు సేతు అవుతూ ఉంటుంది టైం అయిపోయిందా గంటన్నర అప్పుడే ఓకే ఓం పూర్ణమద పూర్ణమిగం పూర్ణా పూర్ణమిగ్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమివశిష్యే శాంతి శాంతిశాంతి